కీర్తన ముప్పై ఒకటి అనిరావణుతల లట్టలు బొందించి చెనకి భూతములు చెప్పె బుద్ధి కట్టిరి జలనిధి కపిసేనలవిగో చుట్టు లంక కంచుల విడిసే కొట్టిరి దానవ కోట్ల తలదే కట్టిడి రావణ గతియో నీకు ఎక్కిరి కోటలు ఇందరు ఒక పరి చిక్కిరి కలిగిన చెర ఎల్ల పక్కన సీతకు మాయ నిక్కము రావణ నిగో బ్రతుకు పరగ విభీషణు పట్టము గట్టెను తొరలి లంకకును తొలుదొలుతే గరిమెల శ్రీ వెంకటగిరి రాముడు మెరసెను రావణ మేళాయవనులు